స్తోత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మహిమ సరిపకు దేవ కృపమైనా నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ దర్శన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపచుకొని మమ్మల్ని సజీలకలు నిలుగుతున్నారు ప్రవ్వ దివారాత్రులు మమ్మల్ని ఆర్చి కాపాడనారు ప్రతి దశలనైనా మీ కృప సమృద్ధిగా అనుగ్రహించినారు ప్రవ్వ నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని నీకే అర్పించుకోవటమైనా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాల సమయంలోనైనా మీ సన్నిధిలో మరోసారి ప్రభా సమయం గడికి లాగిన మీ కృప అను గురించి అందుకని మీకు ఎంతో వర్ణాలు అర్పించకుండా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మారుదయాలు ప్రవ సరి చేయని మీకు సంపూర్ణత సారలత పరిశుధుత్తులో నడిపించండి వాళ్ళు ఇంకేమో నాయస్కరం ఉంటే ప్రవ్వా వాటి నుంచి మాకు విడుదల ఇచ్చేనైనా వాటి మీ ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా మీకు పరిశుద్ధులో మమ్మల్ని నడిపించండి నూతనంగా అభిషేకించండి పాటల ద్వారా మైంపందని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాను ప్రవ్వ ప్రాణబీడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టిపోయేను ప్రవ్వ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 నా దేవరీ మమ్మల్ని నడిపించి మా విశ్వాస ఆత్మీయ జీతాన్ని ఇంకా బలపచ్చాలని మా అంతరంగా బలపచ్చి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ బదన్ జయం జయం జయం జయం విలుస్తున్నా విలు చేస్తు నన్న ఉన్నవారికి ఎప్పుడు విజమే ఆ ఏన ఉండగా విజమే చేస్తు నన్ను ఉన్నవారికి ఎప్పుడు నిజమే ఉండగా నాకెప్పుడు విజయమే తాను అధికారము కాయేసు పడబెట్టను వాళ్ళ బంధించి నన్ను పైకి వెనతెను జయం జయం జయం జయం వస్తున్నా హను వస్తున్నాను ఉన్న వారికి నిజమే పాపాలు పోగటను పాలు తొలగించను కాయలు నేను స్వస్థ పండితిని జయం జయం జయం జయం వస్తున్నా హుయాస్ ఉన్నవారికి తీస్తున ఉన్న విజమే ఎల్లప్పుడూ విజమేస్తునతో ఉండగా ఎప్పుడు విజమే ఇప్పుడు చెయ్యి పైకే తీస్తున్న పాడదను జయం జయం జయం జయం వస్తున్నాయుస్తున్నా హుయా ఆమెను పరశుద్ద్ర బు దేవా మీకు వదనాలనైనా ఇస్రాయిలే గొప్ప తండ్రి మీకు స్థితుల స్తోత్రాలు ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి మధ్యాహ్న కాలాన మేమని స్థితించలాగిన కనపరచలాగినా ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంత వదనాలనైనా ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్న కాలము శ్రమల కాలము కాబట్టి మాకు ఈ టైంలో ఎట్లా బ్రతకాల ఎట్లా జీవించాలో మీరే మార్గం చూపించాలా అది కేవలం మీ వాక్యం ద్వారానే సాధ్యం కాబట్టి నైనా గతంలో ఉన్న వాటిని మీరు తిరిగి రప్పిస్తా ఉన్నారు నాయనా కాబట్టి ఈరోజు వాటిని రప్పిస్తున్నారు గతంలో మళ్ళీ మీ బిడ్డలు ఎట్లా జీవించో ఏ రీతిగా శ్రమల మీద విజయం పొందిండ్రో రాబో శ్రమలలో మేము ఎట్లా విజయం పొందాలనో మీ వాక్యం తప్ప మాకు వేరే మార్గమే లేదునైనా కాబట్టి మా తను మాట్లాడే చూపించండి విషయాలు వాటిని గ్రహించలాగా సహాయపడండి ముఖ్యంగా తండ్రి వీటిని మేము పాటించాలి ఎందుకంటే ఏ వాక్యమైనా కానీ మేము దాన్ని పాటించకపోతే అది మా వాక్యం కాదు విన్న విని దాన్ని పాటించే వాళ్ళకే ఆ వాక్యం వర్తిస్తుంది కాబట్టి నేను ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన మేము జాగ్రత్తగా పరిశీలించి మీ మహిమార్థంగా జీవించలాగానే సహాయపడండి ముఖ్యంగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడి మేము ఒప్పుకొని ముందుకు పోలాగిన సహాయపడండి ప్రతి క్షణము సిధపడి అడుగు ప్రతి మీ యొక్క వాక్యానికి తగినట్లు తండ్రి వారికి తను మళ్ళీ మేము జవాబిచ్చేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అటువంటి సిధపాటు మాకు దయచేసి నడిపించమని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 తర్వాత ఆహబు జీవితంలో చూసినాం అంటే ఒక దుష్టుడు ఆహాబు దుష్టుడు అని వాక్యమే చెప్తుంది ఒక దుష్టుని జీవితంలో సైతానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది దేవుడు ఒక నీతిమంతుని జీవితంలో సైతానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు దేవుడు అన్న ఈ రెండు విషయాల గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నా ఎందుకంటే మన తండ్రి తన సొంత కుమారిని కూడా విడిచిపెట్టలేదు సైతానికి ఇచ్చిండు అటాక్ చేయమని కాబట్టి ఈ యొక్క సత్యాన్ని నిగ్రహించినప్పుడు నీకు కలుగుతున్న ఈ శ్రమలు నీకు కలుగుతున్న ఈ పరీక్షలు ఎందుకు కలుగుతున్నాయి అన్న విషయాము కొంతసేపు మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ముఖ్యంగా సైతానుడు ఎప్పుడన్నా మనల్ని అటాక్ చేయొచ్చు మీరు చెప్పండి ఒక మీకు ఏ టైంగా అటాక్ చేస్తారు వాళ్ళు సాధారణంగా మీకు ఏమైనా ఐడియా ఉంటే కూడా మీరు పంచుకోవచ్చు ఎందుకంటే మనము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 నా లైఫ్లో అటాక్ స్టార్ట్ కాబోతుందని నీకు తెలియాలా ఎప్పుడు తెలుస్తుంది అది తెలుసా కాబట్టి మొదటి కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎదుగుతప్పుడు విశేషమైన ఆత్మీయ అనుభవము నీకు కలిగినప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ నేను అటాక్ చేయడానికి వాడు ఎందుకంటే ప్రభునందు మనం ఎదగడం వానికి ఇష్టం లేదు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 వాళ్ళందరూ ఉన్నారు సడన్లీ నా పేరు పిలిస్తే నేను వేరే చంద్రశేఖర్ అనుకున్నా కానీ నేన తెలియదు బట్ మైండ్ ఎక్కడ ఉంది ఇది నా మీదకి రావచ్చు కాబట్టి నేను ఇమీడియట్లీ స్టేజ్ మీదకి ఎక్కాల్సి అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి బైబుల్లో బైబిల్ వాక్యాలలో మన అపోస్లకరలు మనం చూస్తాం బెరియా సంఘస్థలు దాని తర్వాత తెస్లోనిక సంఘస్థల గురించి బైబుల్ అంతట్లో కొత్త నిబంధన పుస్తకాలలో బెరియా సంఘము తెసలనిక సంఘం ఈ రెండు సంఘాలు చాలా పవర్ఫుల్ సంఘాలు అన్నట్టు వాక్యంలో కానీ అన్ని విషయాలలో కానీ అయినా కానీ తప్పిపోతున్నట్టు మనం చూస్తాం తెసలనిక సంఘం తప్పిపోయిందని చూపి చూపిస్తాడు దేవుడు మనకి అయితే బెరియా సంఘస్తులు కాదు అందరిలోకి వెళ్ళ పక్కా పర్ఫెక్ట్ సంఘం బెరియా సంఘం ఎందుకు వాళ్ళు ప్రతి వాక్యాన్ని పరిశీలించారు అన్నట్టు పరిశీలించండి అన్నట్టు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే వాడి అటాక్స్ నీ మీదకి ఎప్పుడు వస్తాయన్నప్పుడు నువ్వు వాక్యలను పరిశీలిస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉంటుంది లేకపోతే ట్వంటీ ఇయర్స్ క్రితం ఎట్లున్నామో ఈరోజు కూడా అట్లనే ఉంటాం మరి విశేషంగా కొందరు క్రైస్తవుల జీవితాలలో ఎందుకు శ్రమాలు ఉండవు అంటే వాళ్ళు ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నారన్నట్టు మాకేం కావు బ్రదర్ మీకే ఎందుకైతాయి అంటారు అంటే వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు మనకి ఎందుకు ఎదుగుతున్నాయి సేవలో ఎందుకు అన్ని శ్రమాలు వస్తున్నాయి వాడు ఎన్ని ప్రాంతాల చంపానికి చూస్తుండడు నాకైతే కనీసం నాలుగు సార్లు అయింది ఆల్మోస్ట్ డెత్ నోట్లకు పోయి బయటకు వచ్చిన నేను అందుకే భయపడను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి నాకు బట్ దేవుడే తప్పించుకుంటూ వచ్చి తీసుకోవాలనుకుంటే డెత్ అనేది ఒకటే మార్గం కదా ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే డెత్ ఒకటే మార్గం ఇంకా వేరే మార్గమే లేదు కాబట్టి అదొక గేటు పరలోకానికి పోవాలంటే అదొక గేట్ అది ఎవరికి ఇష్టం లేదు ఆ గేట్ అందరూ భయపడతారు కానీ గేట్ అంటే గోల్డెన్ గేట్ అది ప్రభు చింతకు వెళ్ళాలంటే కాబట్టి సిద్ధపాటు ఇంపార్టెంట్ దాన్ని ఎదుర్కోవడానికి ఇంపార్టెంట్ ఎంత కాలమైనా ఏం స్టోరీ ఉండదు ఎంత కాలమైనా ఇదే యథావిధి ఏం కొత్తదన్నాం ఏం సాధించడం దేవుని కొరకంటే ఏం కాబట్టి ఆత్మీయ స్థితిలో మనము ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు నీకు అప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నట్టు వానికి తెలుసు వీడు ఎవ్రీ ఇయర్ ఆత్మలో ఎదుగుతూనే ఉన్నాడు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఆత్మలో ఇంకా పైకి వీడు సంపూర్ణంగా ఆత్మస్వరూపీగా తయారేస్తాడు అప్పుడు వీడు ఏం చేస్తాడు నాకు వ్యతిరేకంగా తయారై నా మీదకి దాడి చేస్తాడు నా మీదకి దాడి చేయకముందు వీడి మీద నేను చేయాలా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 ఏ సంఘస్తురా ఏ సంఘస్థలైనా కానీ ఎబ్రోన్ సంఘస్థల ముందు తక్కువే వాక్యంలో ఎందుకంటే మళ్ళీ సంపూర్ణంగా వాక్యాలను ఆడబడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాక్యానికి ప్రార్థనలకి కానీ నేను అనేది ఏంటంటే అటువంటి సంఘం ముందు నా నిలబెట్టిండి ఆదివారం సాయంత్రం వాళ్ళకి నేను శువార్త చెప్పాలి వాక్యం చెప్పాలి జస్ట్ షార్ట్ టైం ఇచ్చి నాకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఆఫ్ ఫైవ్ టెన్ మినిట్స్లో నేను వాళ్ళకి చెప్పాల్సినది ఏంటంటే నేను ఎంతగా వాక్యంలో బలపడి ఏం లాభము ఏం ఫలించిన కొరకు ఎంతమంది ఆత్మలను నువ్వు తీసుకొని వచ్చి నువ్వు నిజంగా వాక్యంలో అంతగా ఫలించుంటే ఆ ఫలం ఇతరులను నువ్వు ఇంతవరకు ఏ రోజన్నా నువ్వు నీ పొరుగు వానికి పాకింటి వానికి ఎదిరింటి వానికి కొరకు నువ్వు ఉన్న వాణ్ణి పాపంలో ప్రార్థన చేసినవా నీ దేశస్తుల గురించి పాపం క్షమించినైనా ప్రార్థించినవా నేను చెప్పిన నా విషయం నీ కుటుంబ పాపంలో క్షమించినా అయినని ప్రార్థించినవా నీ వ్యక్తిగత పాపంలను క్షమించమని ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా దాని వల్లు చేసిండట్లా నీ పొరుగువా నీ పాపంలో క్షమించినైనా అని ప్రార్థించమన్నాడు చేసినవా అదే రీతిగా నేనైతే వదిలేస్తే మా ఇరుగు దేశాల ప్రజల పాపాలు క్షమించమని ప్రార్థిస్తా అందుకు వాడు నన్ను అటాక్ చేస్తుంటాడు ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ప్రార్థన అక్కడ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 డిలే కావచ్చు అది అక్కడే గోజాడుతూ ఉంటుంది ఆ వాక్ నువ్వు ప్రార్థించిన ప్రార్థన అక్కడ జమ అయిపోయి దివారాత్రంలో ఆయనని గోజాడుతూ ఉంటుంది త్వరగా జయప్రభా త్వరగా జయప్రభా ప్రభుకు తెలిసిన టైమింగ్స్ నాకే తెలియదు టైమింగ్ పని సూచనలు ఉన్నాయి అదొకటి దేవుడు మనకి ఇచ్చాడు ఈ తరంకి ఇవ్వలే కానీ మనకి ఇచ్చిండి ఆ సూచన చెడ్డ తరం తర వాళ్ళకి ఎంత చూపించినా అర్థం కాదు మనకి మటుకు ఊరికనే అర్థం చేస్తాడు దేవుడు కాబట్టి ఆ సంఘానికి బెరియా సంఘానికి పావులు వాక్యం చెప్పాలంటే కష్టమే మనమంతా గొప్పలం కాదు కదా పావులంత గొప్పలం కాదు కానీ దేవుడు మనల్ని అట్లా నిలబెట్టినప్పుడు నువ్వు మటు నీ కర్తవ్యం పాటించాలా ఖచ్చితంగా హైలైట్ చేయాల ప్రతి ఒక్కరి పాపంల గురించి నువ్వు ప్రార్థించాల ప్రతిరోజు నీ పాపం గురించి నీ ప్రజల పాపం గురించి నీ పొరుగు దేశాల ప్రజల పాపంల గురించి కూడా నువ్వు ప్రార్థించాలా అది నేనే నేను ప్రాక్టీస్ చేస్తా ప్రతిరోజు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 అందులో నుంచి ఎంతమంది జంప్ అయి బయటకు వస్తారు ఆత్మలు అది సీక్రెట్ అన్నట్టు కాబట్టి నువ్వు ఈరోజు ఈ సీక్రెట్ నేర్చుకున్నప్పుడు నీకు అటాక్స్ కావాలనుకుంటున్నావా నువ్వు అటు ప్రార్థన చేయకుండా చేస్తారు వాడు ముఖ్యంగా మతైసు వార్త మూడవ అధ్యాయం మీ దగ్గర ఉంటే చూడండి లేకుంటే నేను చదువుతాను మతైసు వార్త మూడవ అధ్యాయం కేసు ప్రభు బాప్తిజమం పొందినాక ఏం జరిగిందనేది మనం ఇక్కడ చూస్తున్నాము మధ్య శువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం ఏసు బాప్తిజమము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు ఆకాశము తెరవబడెను ఆశ్చర్యం దేవుని ఆత్మ పౌరము వల్లే దిగి తన మీదికి వస్త మరియు ఇదిగో ఈయననే నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించినని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కాబట్టి ఇప్పుడు చూడండి ఏసుప్రభు జీవితంలో ఇది మొట్టమొదటి ఆత్మీయ అనుభవం అంతకుముందు మనకి ఏం కనిపించవు ఆయన ఆత్మీయ అనుభవాన్ని ఎప్పుడైనా నీకు అవకాశం ఉంటే మీకు నేను చూపిస్తా ఆయన పుట్టినది మొదలుకొని పెద్ద వరకు ఎక్కడ ఉన్నాడో అవి నేను చూపిస్తా ఎవరు చూపించలేదు ఇంతటి నాకు తెలుసు ఎవరు వినలేదు కూడా కాబట్టి నేను అది చూపిస్తా ఆయన ఎక్కడ ఉండే ఏం చేసిండ మధ్య ఒక బుక్ పబ్లిష్ అయింది ఏంటంటే ఏసు ప్రభు మరణం రుచి చూడక ముందు సంవత్సరాలు ఏం చేసిండు పుట్టినది మొదలుకొని అయితే ఇండియాకి వచ్చిండంట అసలు ఇండియానే లేదే దేశము రెండు వేల ఇండియాకి వచ్చిండంట కాశ్మీర్కి వచ్చినట్ట అసలు కాశ్మీర్ అనే పదమే లేదు రెండు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో బ్రాహ్మణ పండితులను కలిసినట్ట స్వాములని వాళ్ళతో పాటు కలిసి నేర్చుకున్నట్టీ నేర్చుకొని పోయి అక్కడ స్టార్ట్ చేసిండట అంత దగ అంత మోసం నేను చాలా అటాక్ చేస్తున్న వాడిని ఈరోజు ఉల్ట వాడెంత అబద్ధి కూడా అని నేను రుజుపరుస్తున్నాను ఇండియా అనే దేశమే నైన్టీన్ వరకు లేదే ఇండియా అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియదే ఈరోజు మనుషులకి ఐ ఫార్ ఇండిపెండెంట్ ఎన్ ఫార్ నేషన్ డి ఫార్ డిక్లేర్డ్ ఐ ఫార్ ఇన్ ఏ ఫార్ ఆగస్ట్ ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అది ఫుల్ ఫామ్ ఇండియాకు అవ్వనికి తెలియదు ఎవరు అసలు నేను ఇండియాకు ఫుల్ ఫామ్ తెలుసా అంటే ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లెర్డ్ ఇన్ ఆగస్ట్ బ్రిటిషర్స్ పెట్టేలి పేరు దొంగలు వీడికి తెల్వక ఆ పేరు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాడు నైన్టీన్ రాత్రి పన్నెండు గంటలకి డిక్లరేషన్ ఇచ్చారు ఇండిపెండెన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వాడు ఈ దేశానికి ఆ పేరు పెట్టిపోయిండు అదే అదే పేరు అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫార్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి అంతకుముందు లేదు ఈ దేశం ఇది ఒక సబ్ కాంటినెంట్ అంటే ఖండం ఇది ఒక ఈ దేశం కాదు ఇది ఖండం ఇది భారత ఖండం ఇది అందులో రకరకాల దేశాలు ఉండే మీకు ఎంతమంది తెలుసు హైదరాబాద్ ఒక దేశం ఉండే నైన్టీన్ ఫార్టీ వరకు హైదరాబాద్ ఒక దేశం ఉండే దీనికి రాజు నిజాంబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు ఇండిపెండెన్స్ వచ్చినాక అటాక్ చేసిండు సోల్జర్స్ ని పంపించి ఆ రాజు ఫ్లైట్లో మొత్తము తన ఆస్తులు బంగారము అన్ని వజ్రాలన్నీ తీసుకొని కుటుంబంతో పాటు మాయమైపోయింది దేశాన్ని విడిచిపెట్టి ఈ హైదరాబాద్ దేశాన్ని విడిచిపెట్టి దాని హైదరాబాద్ ఇండియాకి కలిపేసిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లా చాలా ఉన్నాయి ప్రిన్స్లీ సిటీస్ అని ప్రిన్స్లీ స్టేట్స్ అని మైసూరు ఇటువంటి అన్నీ దేశాలు ఉండే ఒకప్పుడు బోరుగల్ ఒక దేశం ఉండే వరంగల్ ఇప్పుడు అన్ని దేశాలు ఒకప్పుడు ఖండంలో ఉండే భరత ఖండం అని భరత దేశం కూడా కాదు ఇది ఖండం ఇది ఎవడి పరిపాలన వాడు గుప్తా డైనసిటీ అది అంతా నార్త్ ఇండియాని పరిపాలించారు ముగల్స్ వచ్చేంత వరకు అట్లా నికృష్ణ దక్షిణ భాగంలో కొన్ని దేశాలు కర్ణాటక దేశం అని మనది మనకి లేదు తెలుగుదేశం లేదు అప్పటికీ నైన్టీన్ వరకు ఆంధ్రప్రదేశ్ లేదు ఈ చరిత్ర తెలియదు కాబట్టి మనుషులకి ఇవన్నీ సత్యాలు తెలియవు ఈ దేశము నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచే స్టార్ట్ అయింది దీని చరిత్ర అంతకుముందు ఇది ఒక ఖండము ఇది భారతదేశం అని ఎప్పుడు పిలబడలేదు ఇదొక ఖండము ఖండం అంటే కాంటినెంట్ ఇంగ్లీష్ లో సబ్ కాంటినెంట్ అంటాం ఏషియాలో సబ్ కాంటినెంట్ రెండు సంవత్సరాల క్రితము ఏషియా అనేది లేదు ఏషియా మేజర్ ఏషియా మైనర్ అని కొన్ని యూరోపియన్ కంట్రీస్ అందులో కలిసిండి ఇక్కడికి దాని తర్వాత విభజించారు యూరోప్ వేరగా ఏషియాని వేరగా అప్పుడు ఏషియాలో కొన్ని దేశాలు ఇవి మన దేశం కూడా ఏషియాలో ఉంది ఇస్రాయల్ దేశమే ఆశ్చర్యము ఎక్కువ భాగము డెబ్బై శాతము ఆసియాలో ఉంటుంది ఇరవై ముప్పై శాతము యూరోప్లో దేశం అది మధ్యలో ఉంటుంది అది యూరోపియన్ దేశం పిలుస్తారు ఆసియా దేశం పిలుస్తారు కానీ ఇస్రాయల్ ప్రజలకి యూరోపియన్స్ అని పిలిపించుకోవడం ఇష్టం దేవుడు వాళ్ళని ఏషియా ఖండంలో పెట్టిండు సెవెంటీ పర్సెంట్ ఏషియా ఖండంలో ఉంది ఆ దేశం ముప్పై పర్సెంటే యూరోప్లో ఉంది చెప్పండి మళ్ళీ మెజారిటీ ఈ దేశ ఈ ఖండంలో ఉంటే వాళ్ళు ఏషియన్స్ అనాలి కదా ఎస్ప్రో ఏషియన్ ఆ రీతికి చెప్పాలంటే కానీ వాళ్ళు యూరోపియన్స్ అని పిలిపించుకుంటున్నారు ఈరోజు ఎంత మోసపోయినా వాళ్ళు వాళ్ళు కూడా వాడి మీద అటాక్ చేయాలా ఎందుకంటే వాడిని అటాక్ చేస్తాడు నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుతుంటే ఇప్పుడు ప్రభు ఆత్మీయ స్థితిలో ఎదిగిండు బాప్తిజమం పొందిండు దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగొచ్చింది తర్వాత దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు ఈ సాక్ష్యం తర్వాత నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఫస్ట్ అటాక్ స్టార్ట్ అయింది ఏసు మీద ఇది ఫస్ట్ అటాక్ అంతకుముందు మనం చూడం ఆయన మీద అటాక్ ఎంత అటాక్ చూడండి నాలుగవ అధ్యాయము మొదటి వచనం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యం నాకు కొనిపోబడెను నేను ఇది కొంచెము ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాను పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఎందుకు ఇచ్చిండు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక అపవాది చేత శోధించటకు పరిశుధాత్మ ఎందుకు అరణ్యంలోనికి తీసుకొని పోయాండు ఏశ్రౌని ఆశ్చర్యం కదా అంటే పరిశుద్ధాత్మ యొక్క కండిషన్ ఏం తెలుసా ఎందుకు అనుగ్రహించబడినో తెలుసా నీ ఆత్మీయ స్థితిని పరీక్షించేలాగున్నా అతను నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తా ఉంటాడు శోధనల ఉంటాడు సైతను అటాక్స్ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు నలభై దివరాత్రులు ఉపాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చిండు ఆత్మీయ స్థితి ఇదే ఫస్ట్ అటాక్ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉంటావో కొత్త కొత్త వాక్యాలు నేర్చుకుంటూ ఉంటావో నీకు ఆ వాక్యాల మీద నమ్మకం లేనియకుండా వాడు అటాక్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ పాయింట్ అది నిన్న సాయంత్రం కూడా నేను చూపించిన వాక్యం నీ దృష్టికి రెండే పనులు ఒకటి దేవుని వాగ్దానాల మీద నిన్ను ఆనుకోనకుండా నిలబడకుండా చేయడం తర్వాత దేవుని మీద అపనమ్మకం పుట్టించడం వాణి పని కాబట్టి ఈ సత్యం నువ్వు ఇప్పుడు నువ్వు అటాక్ చేయాలి వాణి రివర్స్ ఏంటంటే నేను దేవుని వాక్యం మీద ఆధారపడతా బాగా కాంప్రమైజే కానీ ఈరోజు నుంచి మరి విశేషంగా దేవుని వాక్యాలు జానిస్తా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని ఆయన మీద నేను సంపూర్ణంగా నమ్మిక ఉంచుతా అని నువ్వు ఒప్పుకుంటాడల్లా అందరి ఎదుట చెప్తాను అలా నేను ఏమనే నమ్ముతా ఆయన మాటనే నమ్ముతా తక్కినదంతా అబద్ధం అని ఓపెన్ గా చెప్తా నేను ఇవి అటాక్స్ అన్నట్టు వానికి ఉల్ట తర్వాత ఎప్పుడైతే ఆ అటాక్స్లో నువ్వు విజయం పొందుతావో అప్పుడు నువ్వేం చేస్తావు సాక్ష్యం స్టార్ట్ చేస్తావు నీ సాక్ష్యం అక్కడికి స్టార్ట్ అవుతుంది దేవుడు ఒక భయంకరమైన శ్రమల గుండా నేను బయటికి తీసుకొచ్చినాక నీకు ఒక ఇచ్చిండు ఇప్పుడు నువ్వేం చేస్తావు నీ సేవ అక్కడికి కొనసాగుతుంది సాక్ష్యం ఎట్లా నువ్వు నీ శ్రమ మీద నువ్వు విజయం పొందినవని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 ఎప్పుడంటే మనం చూస్తాం ఏ ప్రభు జీవితంలో కూడా ఆయన పరశురాత్మ అభిషేకం పొందుకున్నాక సైతాన్ చేత శోధించబడినాక వాడి మీద విజయం పొందిండు వాడేసిన ప్రశ్నలకి మన ప్రభు జవాబిచ్చినాక వాడు ఓడిపోయి దాని తర్వాత నీ ప్రభువుని శోధించకూడదు అన్న ఆ ఒక్క వాక్యాంతోనే వాడిని వెలగొట్టుపడేసి దాని తర్వాత ఆయన ఫస్ట్ సేవ ఆరంభించిండు పబ్లిక్ మినిస్ట్రీ అంటాం ఇంగ్లీష్లో కదా ఆయన ఫస్ట్ సేవ ఆరంభించండి పద్నాలుగవ సరే పదిహేడవ అధ్యాయం చూడండి పదిహేడవ వచనం నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఫస్ట్ సేవ అప్పటి నుండి ఆయన అభిషేకం తర్వాత ఆయన ఏం చేసింది అనేది అక్కడ ఉంటాం ఆయన గలియకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి పన్నెండవ వచనం జబులూను నఫ్తాలి అను దేశంలో ప్రాంతంలో చూడండి అవి దేశాలు రెండు వేల సంవత్సర క్రితం గలిలీ అనేది ఒక దేశము జబులూను ఒక దేశము నఫ్తాలి ఒక దేశం ఈరోజు అవి దేశములు కావు గ్రామాలు అవి ఇప్పుడు ఇసల్ దేశంలో దాని తర్వాత సముద్ర తీరం అందరి కపెర్న హోము కూడా ఒక ప్రాంతం అప్పుడు అక్కడ దేశంలో ప్రాంతాలు జబ్రూన్ అఫ్తారి దేశంలోని ఒక ప్రాంతం అది కపెర్న హోమ్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా పదం కపెర్న అంటే దూతల పట్టణం ద సిటీ ఆఫ్ ఏంజల్స్ అంటారు ఇంగ్లీష్లో దూతల పట్టణం ఈరోజు ఎంతమంది తెలుసు అమెరికాలో ఒక దేశం ఒక సిటీ ఉంది దాని పేరు లాస్ ఏంజలీస్ ఎంతమంది విన్నర్ పదం లాస్ ఏంజలీస్ అంటే ద సిటీ ఆఫ్ ఏంజిల్స్ అని అర్థం కప్పెర్నో హోమ్ అన్న లాస్ ఏంజలీస్ అన్నా ఒకటే కాబట్టి ఈయన ఈ దేశంలో వచ్చి దాని తర్వాత ఏం జరిగింది చూడండి నా పద్నాలుగు అంశం జబులున్న దేశంలో నా తర దేశంలో ఎవరిదనకు అవతలున్న సముద్రున్న అన్యజనులు నివసించీకట్లో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చొని విన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవర్తన అయిన ద్వారా పలకబడిన నెరవేరినట్లు ఇలాగ జరిగెను ఇది ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి అయితే చీకట్లున్న ప్రజలు గొప్ప వెలుగుని చూసేశారు ఇది ఏసులో పుట్టుకకి సంబంధించింది అని చెప్తుంటారు కానీ ఏసులో పరిచర్యకు సంబంధించింది అది మనము పదిహేడవ వర్షాలు చూస్తాం అప్పటి నుండి ఏసు పర్లోక రాజ్యము సమీపించింది కనుక మారుమన్సు పొందరని చెప్పుచ్చు ప్రకటింప మొదలు దీని తర్వాత అటాక్ స్టార్ట్ చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వాణి అటాక్స్ వస్తూనే ఉంటాయి నువ్వు ప్రతి అటాక్లో నేను విజయం పొందుతూనే ఉంటావు కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది విజయం పొందుతూ ఉంటావు నీ విశ్వాసం ఇంకా బలపడతా ఉంది మళ్ళా ముందు పోతావు దాని తర్వాత ఇంకొక అటాక్ వస్తుంది దుఃఖం వస్తుంటుంది శ్రమ వస్తుంటుంది దాని విజయం పొందుతావు మళ్ళా ముందు దేవుడు ఇంకొక ఆత్మీయ స్థితికి నేను తీసుకొని పోతుంటాడు దాని తర్వాత ఇంకొక అటాక్ ఇట్లా జీవితాంతం మనకి నెరవేరుతూనే ఉంటాయి కాబట్టి ఇది ఒక జీవన శైలి లైఫ్ స్టైల్ అంటాం ఇంగ్లీష్లో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 అక్కడ ఎదిగినాక నువ్వు ఇంకొక కార్యం చేస్తూ ఉంటావు మళ్ళా నీకు అటాక్ వస్తుంది దాని మీద నువ్వు విజయం పొందుతావు కష్టం ఉంటుంది విజయం పొందుతావు అక్కడి నెక్స్ట్ ఆత్మీయ లెవెల్కి దగ్గర తీసుకెళ్తారు అట్లానే నువ్వు ఉన్నత స్థితికి తీసుకెళ్తా ఆత్మీయ స్థితిలో జీవంలో ఇవి నువ్వు పట్టించుకోకుండా లోకాతీత్తంగా ఉంటే మటుకు ఎప్పటికీ కావు ఇవి లోకాతిత్తం మీద ఉండడానికి ఎటువంటి అటాక్స్ అవసరం ఉండదు బాగా అర్థం దృష్టిని అటాక్స్ మీకు అవసరం ఉండవు అన్నట్టు మీరు లోకాతీతంగా ఉంటే కాబట్టి పర్లోకరాజ్యం సమీపించింది అని స్టార్ట్ చేసిండు దాని తర్వాత ఇంకేమనుడు కాబట్టి మారు మనసు పొందుడి అని ఆరంభించిండు దాని తర్వాత వాడు అటాక్ స్టార్ట్ చేసిండు దాని తర్వాత వచ్చి శాస్త్ర రూపకంగా పరిశీల రూపకంగా యాజకుల రూపకంగా అటాక్స్ స్టార్ట్ అయిపోయి వాడు వాడు వాడు వాడి గుణగణం అది ఎందుకంటే వాడు డైరెక్ట్ అటాక్ చేయలేడు ఆత్మ కాబట్టి నీ శరీరం ఆత్మను చూడదు నీ ఆత్మ ఇంకొక ఆత్మను చూడగలదు కానీ నీ శరీరమైన కండ్లు ఆత్మను చూడలేవు అసాధ్యమై దేవుడు మూసేసేయండు ఆదమ వాళ్ళ కండ్లు వాళ్ళ కడ పుట్టిన వాళ్ళ మందరం మన కండ్లు కూడా మూసేసేయండు కానీ నీ ఆత్మ కళ్ళకి ఇవి అనిపిస్తూ ఉంటాయి నీ శరీరం నిద్రపోయినప్పుడు నీ ఆత్మ మేలుకుంటది అప్పుడు అది చూస్తూ ఉంటుంది ఈ స్పిరిట్స్ అవి నీ మీదకి అటాక్ చేయడం వింత రకమైన ముఖాలు ఉంటాయి వాటికి అసలు ఎప్పుడు ఊహించేవి కూడా ఎట్లా కూడా చెప్పలేము ఎట్లుంటాయి కూడా చెప్పలేము వాటి ముఖాలు ఆ యొక్క సృష్టిలో భాగం ఉండే కదా ఒకప్పుడు పడివేయబడ్డాయి పడిపోయినప్పుడు వింత రకాలు అయిపోయినాయి దేవుద ఉన్నంత మంచి వెలుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే అక్కడి నుంచి పడవేయబడ్డాయో వింత వింత మృగాల్లాగా తయారైపోయినాయి వాటి మొహాలు కాబట్టి మనమంతా విశ్వాసము మనకు కూడా ఇవి బలైనత ఉంది ఎప్పుడన్నా వాడు మనల్ని అటాక్ చేయొచ్చు ఎప్పుడైతే నువ్వు బలీన స్థితిలో ఉన్నావో ఆత్మీయంగా కానీ ప్రకృతి సహజంగా కూడా నేను ఒకటి చెప్తా ఉంటాను ఈ శరీరము దేవుడు ఎందుకు ఇచ్చిండ భూమి మీద జీవించాలంటే ఈ శరీరం అవసరం అందుకు ఈ శరణాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా మీ భూమికి ఉండాలంటే నీకు ఎంత దేవుడు అంతవరకు నువ్వు బ్రతకాలంటే నీ శరణాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి కూడా నీకు అభిషేకం అవసరం నీ శరీరానికి అభిషేకం అవసరం అందుకే అంత అంత్య దినంల మీద అంత్య దినంలలో ప్రతి శరీరం మీద ఆయన ప్రతి శరీరని అభిషేకించిన కదా ఆత్మను ఏ ప్రతి శరీరం మీద తన ఆత్మను అనుగ్రహించిన అంత్య దినంలో అందరి మీద తన ఆత్మను కొమరిస్తా కదా ఇంగ్లీష్ ఇన్ ఇన్ ది ఎండ్ టైమ్స్ the spirit will anoint every flesh in the english lo yevala vachanam prathi flesh meida aina abhishekistana prathi sharirini sharikam sharraanni abhishekistana kabatti sharraaniki abhishekam avasaram anedhi manam akkanchi nerchukuntam endukante ee lokamlo nu munchiga bratakala aina koruku aina neethi satyani dhairanga prakatinchalanante neeku sharraaniki abhishekam avasaram lekapothe ఈ శరీరము కృషించిపోతూ ఉంటుంది ఉదాహరణకి నీకు ఏ ఆహారం తినాలో జ్ఞానం లేకపోతే నీ శరీరం కృషించిపోతుంది దానికి వైటమిన్స్ మినరల్స్ అవన్నీ సప్లై కాకపోతే ఆ శరీరం సరిగా పనిచేయక దాన్ని ఆయుష్ తగ్గించుకుంటూ ఉంటుందిగా సైతాన్ని అటాక్ కూడా చేసిండు మన ఆహారం మీద దాంట్లో పెస్టిసైడ్స్ రకరకాల పాయిజన్స్ అన్ని కలిపి మనకి ఇస్తుంటు మనమేమో తిని చెడిపోతున్నాం మనకు తెలివాల ఈ జ్ఞానం అవసరం ఈ అభిషేకం నీకు ఇచ్చిండు నీ శరీరాన్ని అభిషేకించిండు దేవుడు కాబట్టి వాడు నీ శరీరాన్ని అటాక్ చేసినప్పుడు పిచ్చి పిచ్చి అని తినేటట్లు వాడు నిన్ను రెచ్చగొడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఉల్టా అటాక్ చేయాల నేను తినను ఇవి నేను తినను దానియాలు చెప్పిండు కదా నాకు ఇవి అవసరం లేదు మేము ఇవి తినం మాకు శాకాహారం ఇ అన్నాడు మాకు ఆహారం అవసరం లేదు రాజులు తినే ఆహారం మాకొద్దు అవి విగ్రహాల కల్పించబడ్డ ఆహారాలు మాకొద్దు కాబట్టి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలా ఏ రోగాలు ఉన్నాయో వాటి నుంచి త్వరగా బయటకు పడాలా నేను ఎన్నిసార్లు చెప్పినా ఏ రోగం నుంచైనా మీరు బయటికి రావచ్చు అన్ని దేవుడు మార్గాలు మనకు చూపించింది ఎన్నిసార్లు నేను చెప్పిన డయాబెటీస్ అనేది రోగం కాదు లోపం అని దాని నుంచి నువ్వు ఊరికేనే బయటికి రావచ్చు కార్బోహైడ్రేట్స్ వినడం మానేస్తే షుగర్ లెవెల్స్ కంప్లీట్ నార్మల్గా ఉంటాయి దాని తర్వాత హెల్త్ అంతా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంటుంది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 ఒక స్పూన్ నెయ్యి తింటే మొత్తం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్ని పోతూ ఉంటాయి ఫ్రీ మోషన్ పోతున్నాయి డైలెట్ పోతే అవన్నీ పాటించక ఏదో రకరకాల మందులు తినేస్తుంటారు అట్లా నీ శరీరం ఇంకా కృషించిపోతుంది వాడు నీ శరీరాన్ని కూడా అటాక్ చేస్తున్నాడు నీకు తెలియదు దాని నీ మనస్తత్వం మీద అటాక్ చేస్తున్నాడు వాడు ఆయన ఏ రీతికైతే ఉపాసం బయటికి వచ్చినాక నలభై జనాల తర్వాత అటాక్ చేయబడి వాడి దాడి మనం మీద కూడా వాడు అట్లా అటాక్ చేస్తుంటాడు శారాన్ని అటాక్ చేస్తుంది సార్ ఆ కలిగి ఉన్నావు కదా ఈ రాల రొట్టెలు చేసుకుంది అన్నాడు అటాక్ అది అటాక్ చాలా మంది తెలియదు మనిషి రొట్టె మాత్రమే జీవించాడు ఉల్టా అటాక్ అది ఉల్టా దాడి ముఖ్యంగా మూడవ కారణం వాడు ఎప్పుడు నిన్ను అటాక్ చేస్తాడు అన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలోనే కానీ శారీరకమైన జీవితంలోనే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు దావి ది విషయాలు చూడలేదా రాజ దర్బార్లో కూర్చొని పనిలు కొనసాగించాల్సిందే పోయి ఇంటి మీద ఎక్కండు అప్పుడు పత్సభ స్నానం చేస్తుంటే చూసిండు అయితే అటాక్ స్టార్ట్ వాడు దాడి చేసిండు ఆ దాడికి బలహీనం అయితే మీరు ఎంతమందికి జ్ఞాపకం ఉందో దావిత జీవితం గురించి బహు దీర్ఘంగా స్టడీ చేసిన గతంలో ఆయన వృద్ధాప్యంకి వాటన్నిటి మీద నిర్లక్ష్యంకి చాలా మందికి వస్తుంది వృద్ధాప్యంలో అయితే ఈయన రోగి అయిపోయింది ఇక చనిపోతున్నాడు బాడీ చల్లబడుతుంది ఈయనకి వెట్ట కలిగించిన కొరకు ఒక యువన కన్యక స్త్రీని తీసుకుంటండి అని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 ఉరియా హిత్ హిత్తీయుడు అనుకుంట ఎంతమంది జ్ఞాపకం ఉందో ఒక అన్యుడు ఉరియా ఎవరికన్నా జ్ఞాపకం ఉందా ఎక్కడోడా కరెక్ట్ హిత్తీయుడే ఒక హిత్తీయుడు అంటే అన్యుడు అన్యుని భార్యని దావీదు తెచ్చుకోవడం వల్ల ఎంత బానిసైపోయిండు ఆ ఒక్క పాపము జీవితాంతం వెంటాడి తన కుటుంబాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి పడేసింది కొడుకు జావడం అప్షలోం దాని తర్వాత పెద్ద కొడుకుని సలోమును చంపించంపించడం దాని తర్వాత తన బామర్దులు అతని పేరైంది మన యోబాబు అభిషై అందరు బామర్దులు దావిదు అక్క పిల్లలు సైన్యాధిపతులు అందరు చావడం ఒకరిని ఒకడు ఒకరిని ఒకడు ఒకరిని ఒకడు రక్త సంబంధితులే చంపుకున్నారు సొలమనే మనకు మంచోడా సొంత అన్నన్ని ఆత్మ తనని జీవితాంతం అటాక్ చేసింది తన జీవితాంతం సొంత కొడుకు తన చంపనికి పరిగెత్తిండి వెంటబడి అంతపురం విడిచి అడులలో తిరిగిండు ఆశ్చర్యం ఒక అటాక్కి బానిసగాడం వలన జీవితాంతం శ్రమను అనుభవించిండు కానీ దేవుని స్నేహితుడిగా ప్రియుడుగా దేవుని ప్రియుడిగా పేరు పొందిండు కౌంటర్ అటాక్స్ మనం నేర్చుకోవాల నువ్వు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే అవి కౌంటర్ అటాక్స్ ఉంటాయి వాడి మీద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 లిబరేషన్ అంటాం దాని విడుదల కాబట్టి మూడవదిగా నాలుగవదిగా నేను కొట్ట నాలుగవ పాయింట్ ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే వాడు నిన్ను అటాక్ చేస్తాడు దావిధ విషయం అదే జరిగింది అదే రీతిగా మన ప్రభు కూడా ఒక్కడే కదా ఆరే కొనిపోబడిన అపవాదిత శోధించబడటకు ఒకడున్నప్పుడు ఎప్పుడు జరుగుతుంటాయి అటాక్స్ అందుకే నీకు సహవాసం అవసరం బ్రదర్ మళ్ళీ మీకు సహాసం లేదు కదా మీరు చర్చలకు వెళ్ళి బయటకు వచ్చేసారు కదా చర్చ్ అంటే యూనివర్సల్ కదా నీకు తెలియదా బ్రదర్ నేనే ఉల్టాడుగుతా ప్రశ్న చర్చ్ అంటే బిల్డింగ్స్ కావు కదా సహవాసం అంటే బిల్డింగ్స్ కావు కదా సహవాసం అంటే రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళ ఐక్యత కలిగిన ఏకీభవించే వారితోనే కదా అసలైన సహవాసం సత్యాన్ని ప్రేమించే వాళ్ళతోనే కదా అసలైన సహవాసం అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళతో సవాసం నేను వాడు నా సహోదరుడు అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు రాప్చర్ కల్ట్ బోధకులు ర్యాప్చర్ కల్ట్ని నమ్మిన మనుషులు నాకు సహోదరులు ఎట్లయితారు ఎందుకంటే వాళ్ళు దేవుడికి నా ప్రభుకి విరుద్ధంగా ఉన్నారు నా ప్రభు మాటకి విరుద్ధంగా ఉంటే నాకు సహోదరులు ఎట్లున్నారు వాళ్ళు కొంచెం కష్టమే నేను కౌంటర్ అటాక్ చేస్తున్నా మీద ఈ టైంలో ర్యాప్చర్ కల్ట్ మీద నేను ఫుల్ అటాక్స్ చేస్తుంటా అందుకే రాత్రి వచ్చి నన్ను అటాక్ చేస్తూ ఉంటాడు కానీ దేవుడు నాకు విడుదల కల్పిస్తూ ఉంటాడు కాబట్టి వాడి దాడి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు మనుషుల నుంచి ఊహించడాన్ని మనుషుల నుంచి కూడా నీకు వస్తుంది కొన్నిసార్లు నీ సొంత కుటుంబీకుల నుంచి వస్తుంది నీ భార్య నుంచి వస్తుంది నీ భర్త నుంచి వస్తాడు అటాక్ ఆ దాడి నీ పిల్లల నుంచి దాడి చేయొచ్చు నీ బంధువుల నుంచి దాడి చేయొచ్చు ఏ మనిషి నుంచినా దాడి చేయొచ్చు నీ సొంత ఫ్రెండ్ నుంచి దాడి చేయొచ్చు దుష్టుడు వాడు వాడుకుంటాడు ఏ స్లో జన వాడుకున్నలే ఏసు ప్రభు జీవితంలో వాడు ఎట్లా అటాక్ చేసిండో నేను మీకు చెప్పాలనుకుంటున్న ఈ రహస్యం ఏసు ప్రభు జీవితంలో వాడికి ఎట్లా అటాక్స్ చేసిండో దాడి చేసిండో నీ జీవితంలో కూడా అట్లనే దాడి చేస్తాడు ఉదాహరణకి మత్యస వార్త పదహారవ అధ్యాయం చూడండి ఒకసారి మత్స్య వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తాం ఎవరి ద్వారా ఈయనకి అటాక్ జరిగింది ఇరవై పేతులు ఆయన చేయి పట్టుకొని ప్రవ్వ అది నీకు దూరం అవును అంటే ఈయన నేను చనిపోబోతున్నాను అనేక శ్రమాలు అనుభవించి నేను చనిపోబోతున్నాను మూడవ నాడు నేను లేస్తాను అని గ్యారంటీగా చెప్తున్నాను అగత్యం అని చెప్తున్నాను అగత్యం అంటే నేను మూడవ దినం లేస్తాను ఇరవై ప్రవచనంలో అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభ్వా అది నీకు దూరం అవును అది నీకెన్నడూ కలగదని ఆయనను గదింపసాగాను కాబట్టి ఎవరైతే నీకు సన్నిహితంగా ఉన్నారో వాళ్ళే నేను అటాక్ చేస్తున్నారంటే దూరిండి వాడు సైతం నువ్వు చవడానికి వీల్లేదు నువ్వు ఎన్నడను అట్లా చదవడానికి వీల్లేదు ఎంత డేంజరస్ అటాక్ ఇది ఎవరు నవహించగలుగుతుండరా నువ్వు సావకూడద్దు నువ్వు చస్తే ఈ లోకానికి విడుదల కోట్లాది కోట్లాది ప్రజలు పరలోకానికి వస్తారు నువ్వు చనిపోతే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 దొరికిండరా సృష్టికర్త శరీరంలో ఈరోజు లేపేస్తున్నది అప్పుడు నేను పోయాడ కూర్చుంటా పరలోకంలో సింహాసన పర్వత అన్నాడ లేదా హెచ్కల్ కదా ఇరవై సభా పర్వతం మీద నా సింహాసనం వేసుకుంటా అన్నాడా దేవునికి సమానంగా ఫెయిల్ అయిండు ఎందుకంటే వాడి జ్ఞానము చెరపబడిందని చూస్తాం వాక్యం వాడు చెడబట్టుకుంటూ వాడి జ్ఞానాన్ని కాబట్టి పేతరు ద్వారా దూరి దాడి చేస్తుండే ఏ స్ప్రం మీద కాబట్టి నువ్వు ఎవరినైతే ఊహించావో వారి నీకు దాడి అవుతుంది అందుకు అన్నాడు మనసు నా శ్రేష్ట కంటే యమునాశ్రేష్ట మేలని వాక్యం పరిభాగా తర్వాత ఎంతమంది సలహాలు ఉంటారు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏసయ్య నీ సలహా ఏంటి నాకు ఊహించని స్థలంలో నుంచి నీ మీదికి దాడి జరుగుతుంది దుష్టుని దాడి ఎట్లను నువ్వు దాన్ని ఎదుర్కొంటావు బ్రదర్ సిస్టర్ పేతురుతో అంటున్నాడు దేవుడు అంటే సైతాన్తో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఎందుకంటే పేతుర్లో దొరింది కాబట్టి ఇరవై వచనం చూడండి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అన్నాడు అంటే పేతుర్లో సైతాన్ చెప్తున్నాడు పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము గెట్ ది బిహైండ్ మీ సేటన్ నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు నీవు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపవు ఎన్నటికీ నీవు నాకు అభ్యంతరంగా ఉన్నావు ఎక్కడి నుంచి వస్తుంది బహుగా ప్రేమిస్తున్న శిష్యు నుంచి అటాక్ బహుగా ప్రేమిస్తున్న కుటుంబం నుంచి అటాక్స్ అందుకే ఎవరినమ్మ తం మనం వేసినాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువ నాకు పాతలు గారు ఎందుకన్నాడంటే ఇప్పుడు నాకు అర్థమే చేతులు చేసుకుంటున్నారు మీరని కాబట్టి వాడికి ను డోర్స్ ఓపెన్ చేయొద్దు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి ఎప్పుడైతే నువ్వు ఆజ్యాత్మిక్రమం చేసి పాపం చేస్తావో వాడికి డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు వాడిని ఈ రుదలకు వస్తాడు కాబట్టి మనం ఆజ్ఞాతిక్రమం చేయొద్దు పాపాలు ఆ డోర్ని మనం వాడికి క్లోజ్ చేస్తాం పర్మనెంట్గా కాబట్టి అక్కడికి సరిపోదు వాడు మళ్ళా తిరిగి వస్తాడు దాడి చేయడానికి జీవితాంతం నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు నువ్వు ఎంతగా ఆత్మలు ఎదిగినా ఎంతగా నీ దేవల ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగినా నీ ద్వారా ఎన్ని గొప్ప గొప్ప స్వస్థతలు జరిగినా వాడు తిరిగి వచ్చి నేను అటాక్ చేస్తాడు నేను ఒకసారి చూపించిన మీ గతంలో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో విశేషమైన స్వస్థతలు అద్భుతాలు జరిగినాయి కంల ముందు స్వస్థతలు జరిగినాయి కాల్లు వంకర కాళ్ళు స్ట్రైట్ కావడం చేతులు స్ట్రైట్ కావడం కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు స్వస్థపరచబడడం ఫస్ట్ టైం సృష్టిని చూడడం వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి వాళ్ళ సేవలో కానీ చివరిలో వాళ్ళు రోగంతోనే చనిపోయినట్టు చూస్తాం ఒక సేవకుడు న్యూ మోనతో చనిపోయింది ఇంకో సేవకుడు ఇంకేదో ఇన్ఫెక్షన్తో చనిపోయింది అట్లా నీ సేవలో స్వస్థత జరిగి కొంతకాలానికి ఆ రోగము నిన్ను చివరికి తీసుకుంటే నీ ప్రాణాన్ని నేను నువ్వు గెలుతా నేను ఎవరి మీద అటాక్ చేస్తున్నా వాళ్ళ మీదనా సైతాన్ మీదనా వాడు తిరిగి వస్తాడు ఈరోజు అయిపోయిందనుకుంటున్నావా నేను తిరిగి వస్తా నువ్వు అంటావు నువ్వు ఎప్పుడారా నువ్వు ఎప్పుడు గెలవలేదు గతంలో ఇక నేను గెలవవు ఇది నేను ఆజ్ఞ స్వీకరించిన ప్రభు నుంచి శత్రు బలవంతటి మీద నాకు అధికారం ఇచ్చింది నువ్వు ఎప్పుడు గెలవలేవు నా మీద నువ్వు ఎన్నైనా అటాక్ చేసుకో నా ప్రాణం పోనంతగా నువ్వు నా కుటుంబాన్ని అటాక్ చేసినావు నా పిల్లల్ని అటాక్ చేసినావు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అటాక్ చేస్తున్నావు నేను ఎక్కడ ఉద్దేశాలు నా ఉద్దేశాలను అటాక్ చేసినావు బాసర్స్ రూపంగా అటాక్ చేసినావు సబార్డినెట్స్ రూపంగా అటాక్ చేసినావు కలీగ్స్ రూపంగా అటాక్ చేసినావు ఎన్నిసలు అటాక్ చేసినావు కానీ ప్రతి అటాక్లో నువ్వే ఓడిపోయావు నేనే కలిసిన వాడు తిరిగి వస్తాడు చూడండి నువ్వు అవకాశ అధ్యాయం అవకాశ వార్త నాలుగవ పదమూడ వచ్చింది అపవాది ప్రతి శోధనను ముగించి పాదార్థం చేసుకోండి ఎన్ని శోధనలు నీ లైఫ్లో బ్రదర్ ప్రతి శోధన ముగిస్తాడు వాడు కొంతకాలము ఆయనని విడిచిపోయే నువ్వు మళ్ళా తిరిగి వస్తాడు నిన్ను నన్ను కూడా అంతే ఎందుకంటే మనం ఆ ప్రభుని వెంబడిస్తున్నాం ఆ ప్రభువే మనకు ఫాలోవర్ కాబట్టి బహుతేటగా ఉంది కదా వాడు ప్రతి శోధనకు ముగించిండు మన ప్రభుత్వ యుద్ధంలో కొంతకాలము ఆయనను విడిచిపోయిండి మళ్ళా లాస్ట్కి వచ్చి అటాక్ చేసిండు అప్పటికి శాశ్వతంగా ఓడిపోయిండు వాడు వాడు ఎప్పుడు గెలలేదు ఎప్పుడు గెలవడు కూడా ఇంపాసిబుల్ ధాన్యల విషయంలో కూడా వాడు ధాన్యల దగ్గరికి గాబ్రియల్ దూత దానియకుండా అడగించండు మికాచ్చి గెలిచాడా లేదా ధాన్యల్ని గాబ్రియల్ని గాబ్రియల్ని విడిపించండు వాడు లూసిఫర్ అడగిస్తుడు గాబ్రియల్ని అరెస్ట్ చేసి పెట్టి వచ్చి లూసిఫర్ నుంచి విడుదల గెలిపించండు గాబ్రియల్ అప్పుడు గాబ్రియల్ పోయి ధాన్యాలు చెప్పి భవిష్యత్ ఏం జరగబోతుంది అన్న విషయాలు ఇది వాడు ప్రతి శోధనను ముగించాలని జీవితంలో డు కొంతకాలము నేను విడిచిపోవాల మళ్ళ కొంతకాలంకి వస్తాడు లైఫ్ లాంగ్ వస్తాడు శదాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలను పిచ్చి పిచ్చి ఆహారం తినకండి పండ్లు తినండి కూరగాయలు తినండి కొంచెం మాంసము అవన్నీ పర్లేదు కొంచెం కొంచెం తింటాం ఎగ్స్ తినండి మంచి ప్యూర్ ఆయిల్స్ అంటే నెయ్యి వెన్న కోకోనట్ ఆయిల్ ఇటువంటి చాలా మంచి హెల్త్కి కోకోనట్ ఆయిల్ హార్ట్ అటాక్స్ రానికుండా కాపాడుతుంది కాబట్టి ఇవన్నీ మనం పాటించాలా దేవుడు బయలుపరిచి మనకి ఇవన్నీ సైంటిఫిక్గా నేను ఇప్పుడు మీకు సైంటిఫిక్గా చెప్తే మాక్య మెటేరియల్ పడుతుంది దాన్ని మీరే వెతుక్కోవాలి ఎందుకంటే నేను వెతుక్కున్నా నేను పొందుకున్నాను మీరు కూడా అట్లాంటివి పొందుకోవాలి వాడి అటాక్స్ తిరిగి తిరిగి వస్తా ఉంటాయి కొంతకాలం తర్వాత మళ్ళా వాడు వాపసు వస్తుంది నువ్వు టెంపరీగానే విజయం పొందిన కానీ వాడు తిరిగి వస్తాడు మళ్ళా ఇది నీకు తప్పదండి లైఫ్ లాంగ్ వాడు దాడి చేస్తాడు వాడిని విజయం ముందుతావు కొంతకాలం ఆత్మ మరి కొంతకాలకి ఇంకొక దాడి చేస్తాడు వాడిని విజయం ముందుకుంటావు వాడు ఎప్పుడు కూడా గెలవలేదు ఈ యొక్క విషయం ముందు ఒక వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు పోవాల ఎందుకంటే మనము శాశ్వతంగా వాడి మీద విజయం పొందినాము వేస్తావు ఆ విజయం మన చేతిలో పెట్టి వెళ్ళిపోయిననేసి నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను కదా ఆయన విజయం పొంది పాపం మీద శాప మీద ఎన్ని అటాక్స్ చేసిన వాడు ఎన్ని అటాక్స్ చేసినా వాడు ఎన్నిసార్లు తిరిగి వచ్చినా కొంతకాలం గ్యాపిస్తాడు నువ్వు బాగా విజృంభించి సేవ చేస్తావు ఎక్కడెక్కడో తిరుగుతావు మళ్ళా కొంతకాలానికి వాడు అటాక్ చేస్తాడు వాడు ఎన్ని దాడులు చేసిన దృష్టుడు ఎన్ని దుష్కార్యములు చేసిన ప్రభువు నన్ను తప్పిస్తూ పర్లోవరాజనకు చేరినట్టు నన్ను రక్షించను అని చెప్తుంది నేను కూడా అట్లా చెప్తాను ఈరోజు నుంచి ఎన్ని అటాక్స్ ఎన్ని దాడులు వాడు నా జీవితంలో చేసిన నా మీద నా మీద నా కుటుంబాల మీద నా మీద ఎన్ని అటాక్స్ చేసినా నా ప్రభు నన్ను తప్పిస్తాడు పర్లవరాజాకు నన్ను చివరి వరకు చేర్చుకుంటాడు యుగ యుగములకు మహిమ కలుగును రాణిస్తాం పరశుధర బాబు దేవా వదనాలనైనా ఇస్రాయల్ రూపం మీకు కృతజ్ఞతలు అంతరంగ మందు మమ్మల్ని మీకు వదనాలనైనా వాడు అనేక పర్యాయాలు ప్రభావ మా మీద దాడి చేస్తున్నాడు కానీ ప్రతి దాడిలో మీరు మాకు విజయం ఇచ్చినారు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ బి గివ్ యూ ఆల్ ఆత్మీయంగా వాడు మా జీవితాన్ని ఎన్నిసార్లు దాడి చేసిండు ప్రభా మా శరాల మీద దాడి చేసిండే కోప అయినా కానీ మీరెంతో విశ్వాసత కలిగిన గొప్ప దేవుడవునైనా అన్నిట్ల నుంచి మనల్ని తప్పించి ఇంతవరకు మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టిండ్రు వందరాలేసయ్యా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ గ్లోరిటీ లాడ్ సమస్త ఘనత మహిమప్రాభాలు మీకు కలుగులుగాక సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాక్యాలను మేమునే స్వీకరించినాం వీరిని మేము పాటిస్తాం జ్ఞాపకం వేసుకుంటాం అంటాం ఈ వాక్యాలను ఆ రితిగా మెడిటేట్ చేసి దివరాత్ర ధ్యానించి బిడలుగా తయారు చేయండి వింటున్న వారందరినీ ఆశ్రించి మీరు ఆక్రద పరచుకోమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్యాస్తుంది స్తోత్రం పవ పరిశుద్ధ గొప్ప జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడానికి ఎంతో వర్ణాలి సమయ సమస్త సృష్టికి మూల ఆది సంభూతుడ పరిశుద్రైన దేవా నీకు ఇష్ట నీకు గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న మీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకే యుగ యుగంలో కలుగు నాకాల నా దేవ నా ప్రభ వాకేందర ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ దేవా నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోత్రమైనా ఓ ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో ప్రభ మీకు బలపరిచినైనా విష్ణుడు ప్రవ్వ వాడు మమ్మల్ని ఏ రీతిగా అటాక్ చేస్తాడనే విషయాలు ప్రవ్వ మేము ఎట్లా జాగ్రత్తగా జీవించాలా ఏ నీతిగా ముందుకు వెళ్ళాలా అనే విషయాలు ప్రవ్వ ఎన్నో విశుదీకరించి ప్రభావ ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రభావం అట్ అన్నింటిని బట్టి మీకు ఎంతో వర్ణానిస్తాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చీజెస్ థ్యాంక్ యూ సమస్త ఘనత మహిమ చూపిస్తానైనా గొప్ప గొప్ప వాద్యోమ ప్రభావం మీరు మా అనుగురించనీ మీ కృప ద్వారా ప్రభావ మనం ఎంతగానే బలపరుస్తానైనా సమృద్ధిమైన ఒక కృపను మీరు మాకు అనుగ్రీాలైనా కృష్ణుడిని అటాక్ చేసిన కానీ ప్రభావ మీరు మాకు విజమిస్తారు వారికి ఓడిపోయిన ప్రతి బస్సులో ప్రవ్వ నేనే విజయం పొందుతున్నాను తదితర వాళ్ళు ఓడిపోయేడు ప్రవ్వా మళ్ళా వాడి తిరిగి వస్తాడు ప్రభావ అవునా మాది విజయం ప్రవ్వ తండ్రి మీరు ఏ రీతిలో విజయం పొందినారు ఆ రీతిలో విజయం పొందాలా అది మాకు ఇచ్చినారు కాబట్టి నేను అమలు పరచుకొని మీకు భయమరచాలి ప్రతి స్థలాల్లో విజృంభించి ప్రవ మీ శ్రీవార్తని ప్రకటించాలాటిని విడుదల కల్పించాల ప్రభావా అదే అందుకొరకు మీరు మనం అభిషేకించినాయినా ఇంత కాలంలో నడిపించినామైనా ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం అనుభరించినా ప్రభావ కాబట్టి మీరు భయపడం దేవీ ఇచ్చిన చింతించడం కాబట్టి నైనా మిమ్మల్ని చూస్తున్న ముందుకు వెళ్ళాల ఆ దుర్యాభతమైన పరిగతాల తర్వాత గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తారు ఎన్నో విషయాలు తర్వాత మీరు మాకు బయలుపరచాలైనా ఎన్నో మర్మాలు తర్వాత మీరు మాకు అనుభవించాలి ఎక్కడ జీవించాలి ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాలని ఈ రోజు మరి విశేషంగా కొన్ని విషయాలు మీరు మాకు అనిపించాలైనా మా ఆత్మీయ చూపుల్ని వాటి విషయంలో తర్వాత ఎంతో వర్ణాలు ప్రభావం వాకైన తర్వా మీ స్వీకరిస్తున్నమైనా మా హృదయని భద్రపక్షుకున్న ముందుకు వెళ్ళాలి రీతిగా తర్వాత కాబట్టినైనా విజయం ఇచ్చే జోడు ప్రభావం అనుమానం మీరు అనుమానం చెప్పినప్పుడు రాష్ట్రం వీసుక్రీస్తాయి పండిస్తుంది ప్రతి దాని మీద విజయం పొందాల ప్రభావ విజయం నుంచి మీ శివార్త ప్రకటించాల ప్రభావా శరీరం కుషించిన అనారోగ్య పనులు ఏది ఇచ్చినా కానీ ప్రాభ అక్కడి నుంచి ఎట్లా మేము కాపాడుకోవాలని విషయాలు చెప్పిన కూడా అభిషేకం అవసరం ప్రభావం ప్రతి దశలో ప్రాభ సమస్త విషయంలో ప్రభావ మీ జ్ఞానంతో నింపబడి మీరు విజయం పొందాల ప్రభావ ఎందుకంటే పండింపబడిన ప్రభావత విస్తారంలో ప్రభావ కానీ పనివారి లేకపోవడం కాబట్టి ప్రభ పని వారు చేస్తున్న ప్రయాసంతోని ప్రభావ ఎన్నో రకాలుగా దృష్టి అటాక్ చేస్తారు ఎందుకని మీరు కాపాడుతున్న విజయం ఇస్తారు నేను పోత యజమాన ఎస్ఐఎర్ ఏడుతున్నాం ప్రభావ చైపు మీరు లేపడి ప్రభావ నైనా ఎస్ఐఆర్ పడిపోయిన సైతులు లేపండి మా దేశంలో సంఘాల గురించి మీరు చాలా పాప మీద నా దేవా మా దేశ నాయకులు ఓ ప్రభావ మా కుటుంబాన్ని చేసిన పాపలు మా పాపలన్నీ క్షమించాలి ప్రాణీలతో ప్రార్థన చేసిన విజ్ఞాతల ప్రయత్నం బహు ప్రియుడుగా ప్రభు నడుపు ఆ విషయం మీరు విజ్ఞాస ప్రయార్థన మా ట్యూషన్ కొరకు కోతుల కొరకు సంఘాల కొరకు ఓ ప్రభావ ప్రార్థన అక్కడనే ఉండాలి ఈ రోజు నుంచి ప్రాగా ఈ వాక్యం స్వీకరిస్తున్న ఈ వాక్యం ప్రకారం ఎంతగా నో ప్రభావం మీరు బలపరిచిన గొప్ప గోప్రమ బలాన్ని శక్తిని మీరు మాకు అనుగ్రహించండి మీ వాక్యం ప్రభావం అవును ప్రభావం మీ వాక్యం ఉంటేనే మాకు శక్తి మాకు బలం మీ వాక్యమే మాకు ఆయుధం ప్రభావం అయినా మీరు రిజల్ట్ ఉంది కొంతకాలం కాదు రుచి పెట్టిన మళ్ళా ఇవి వస్తుంది వాడు కాబట్టి రేపు కూడా వాడు ఈ రోజు వాడు ఓడిపోయింది జీవితంలో నా జీవితంలో ప్రభావం అది ఓడిపోయి అది ఓడిపోయి ప్రాగా వాకింగ్ ప్రమతో మాత్రమే ఎంతగానో బలపరచండి ఎంతో వాళ్ళకి సమస్త ఘనత మహిమ ప్రమణించుకోండి ఇంక మా మీరు ఆశ్రయించండి మీ తనకు అభిషేకించండి వాళ్ళ సేవ పరిచయం మీరు ఆశ్రయించి ఫలభరితం చేయండి అనేక చెప్పి ఫలించాల తర్వాత మళ్ళీ అందరినీ ఆ రీతి నడిపించినట్టు నా దేవ నా తండ్రి మీకే ఇంకా ఈ ఆరదంలో పాల్గొన్న ఎంతమంది తర్వాత ఆ కుటుంబీకులు కూడా వాళ్ళందరూ కూడా ఆశ్రయించి దీవించి బలపరచైనా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రపంచం అంతా ఆ కుటుంబాలు కూడా మీరు బలపచ్చండి వాళ్ళు కూడా ఫలబలితం చేసి వాక్యాన్ని స్పందించే ముందుకెళ్ళి విజయం పొంది అయినా మీ రాజ్యాన్ని స్థాపించాలా స్థిరపరచాలా అనేకులు అర్పించాలా అలాంటి సేవకులుగా మొగ్గు అందరినీ తయారు చేసి ఈ మీరు మన సహాయకులు అర్పించుకుంటారు మీ కొరికి మమ్మల్ని అందరినీ సాధన వర్చుకుని ఆపశితపరుచుకోవాలి మీకే స్థితులు శ్రోతాలు మహిమ ప్రభాలు అర్పించుకుంటాయి వేసుక్రీస్తు పరిస్థితి మా మీద ప్రార్థిస్తాం తప్పదు భ పరసన దేవ ఇన్న వాక్యం ఆ ఉదయం లో భద్రపరిచి వెలుగు వచ్చింది ఎవర నా దీవానికి దివరాతి దహనం చేసి అలా దీవం మానవులు రీచ్ కావాలా అంటే ప్రకటించాలా సువార్త ప్రభావను కార్యం ఈ వాక్యమే బలం మీ వాక్యమే ప్రభావ మాకు స్వస్థత కనుక సొస్త ఇచ్చి ఈ వాక్యం అనేది ప్రభావ వెలిగించాలా నా దీవానికి శోతం మీరే కార్యం చేసి అలాగే మీరు అక్కడ సిద్ధపరచుకొని స్థూతం ప్రభా పరిశుద్ధరా గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తునామం బట్టి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా హైలు ఏసు గొప్ప దేవుడవయా దేవాశ్రమల నుంచి శోధల నుంచి ఎలా తప్పించుకోనే మార్గాన్ని ప్రభు మీరు మాతో మాట్లాడారు ప్రభా అవును ప్రభా వాడు దాడి చేస్తూనే ఉంటాడు ప్రభా కానీ మేము పరిశుద్ధ ఆత్మశక్తి చేత ప్రభావ వాడిని ఎదుర్కొని రాజా ఓ ఏ సమయంలో చేస్తుండో అనేది మేము మెలుకువగా ఉండి ప్రార్థన చేసి కనిపెట్టాలా ప్రభ దేవా మేము విజయాన్ని పొందాలా ప్రభా మీ నామం మహిమార్థమే దేవా సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకునే జీవితాలు సుప్రభా వెనుకడుగు వేయకుండా మీ నామం మహిమపరచబడి నిమిత్తం వేసుప్రభా ముందుకే నడిపింపబడాలా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు తథ్యం వేసు ప్రభా వాటి నుంచి సంపూర్ణంగా విడుదల గొప్ప తండ్రి మీరే వేసు ప్రభావ మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు ప్రభా అందరినీ ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి అభిషేకించండి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా ఇంకా అనేకులు ప్రభ ఈ యొక్క వెలుగులోకి రావాలా ప్రభ వాళ్ళు కూడా వెలిగింపబడాలా ప్రభ ఈ లోకంలో మీ కొరకు ప్రభ మీరు ఆకడనంతరం వరకు మేము వెలుగుతూనే ఉండాలా ప్రభ మీరే ప్రభో మా ముందుండి మీరు నడిపించండి ప్రభా మీరే ప్రభా మా గొర్రెల మంచి కాపరి ప్రభ దేవా మీకు వందనాలు ఇస్ ప్రభ మీరు మీ వాక్యం చేత మాట్లాడి ప్రభ మా హృదయాన్ని బలపరిచేసి ప్రభ మమ్మల్ని స్థిరపరిచిన విధానం బట్టి మీకు వందనాలు సంపూర్ణత కలిగేసు ప్రభ పరిపూర్ణంగా మీలో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభ మేము పొందుతున్నామయ్యా మీకు వందనాలు ప్రభ ఈ భాగ్యం యొక్క తరుణం ప్రభ ఎన్నిటికీ ప్రభ తరిగిపోకుండా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉండాలా మీ సేవలో మీ నామం మహిమపరచబడి నిమిత్తమే ప్రభ గొప్ప కార్యం మీరు జరిగించమని ఏసు క్రీస్తు నామం ప్రార్థనిస్తున్నాం తండ్రి ఆ మెన్గా మన ప్రభుని ఏసీక కృప సమాధా నడిపింపు మన అందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెయిన్